నారాయణ అచ్యుత అనంత నిన్నొకచోట కోరి వెదక నేల వీరివల్ల గంటిబో సొలసి నీరూపము శృతులలో జప్పుగాని బలిమి నాచార్యుడైతే ప్రత్యక్షము పలికి నీ తీర్థము భావనలందేకాని అలనీ దాసుల తీర్థము అరచేతనిదివో మీ ఆనతులెన్నడు నేము తెలియముగాని మాయాచార్యుని మాట మంత్రరాజము కాయములో నీవుండేది కడుమరుగులుగాని మీ ఎడ నీ పరికరమిన్నిటానున్నదివో అరిది నీ వందనమొక అచ్చావతారానగాని గురుపరంపరనైతి కోట్లాయబో హరిని శ్రీవేంకటాద్రినేజూచితిగాని పరమున నిహమున బి చూపెనతడు